ఇది ఇంకో అమెరికా తెలుగు కథ ఈ కథ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు అనే పుస్తకం నుంచి చదువుతూ ఉన్నాను దీని రచయిత్రి దశిక శ్యామలాదేవి రండి ఈ అమెరికా ముచ్చట్లు ఏమిటో విందాం ఈ మధ్య మా ఇంట్లో ఎప్పుడైనా ఫోన్ నంబర్ అవసరమై అడ్రస్ పుస్తకం తెరవాలి అంటే భలే భయం పట్టుకుంది పుస్తకం తెరిస్తే చాలు పాతకాల నాటి పెళ్లి లాగా కాగితాలన్నీ ఆ పుస్తకంలో నుంచి జల జల రాలి కింద పట్టడం మొదలు అసలు ఆ పుస్తకం ఎక్కడుందో వెతికి పట్టుకోవడం కూడా పెద్ద పని వంటింట్లో అలమర్లో ఉండవలసిన ఆ పుస్తకానికి ఎప్పుడూ స్థానభ్రంశమే ఎలాగోలాగా దాన్ని చివరికి వెతికి పట్టుకునేసరికి మనం ఎందుకోసం ఆ పుస్తకం కావాలనుకుంటున్నామో అది మర్చిపోతాం మీరు నిజంగా చెబితే నమ్మరు ఒక్కొక్కసారి అది నా కళ్ళ ముందరే ఉంటుంది అయినా దానికోసం వెతుక్కుంటూ ఉంటాను నేను మా అడ్రస్ పుస్తకం బుక్ కవరు ఏనాడో చిరిగిపోయింది ఆ సంగతి మర్చిపోయి నల్లరంగు పుస్తకం ఎక్కడుంది అనుకుంటూ వెతుక్కుంటూ ఉంటాను నేను ఇంత అవస్థపడి ఆ పుస్తకం వెతికి పట్టుకొని నాకు కావలసిన నంబరు కోసం చూద్దాము అంటే ఆ నెంబరు ఓ పట్టాన్ని కనబడితేనా జనరల్గా మా వారు రాస్తే మగవాళ్ళ పేరుతో రాస్తారు నేను రాస్తే ఆడవాళ్ళ పేరుతో రాస్తాను ఇక మా అమ్మాయి రాస్తుంటే పిల్లల పేర్లతో ఆ నంబర్లు ఉంటాయి ఇది కాకుండా పాత నంబర్లు కొట్టేసి కొత్త నంబర్లు రాయడం చోటు లేకపోతే చీమతలకాయంత సైజులో అక్షరాలన్నీ ఇరికించి రాయడం హడావిడిలో పెన్ను దొరకకపోతే పెన్సిల్తో రాయడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కళ్ళ పెట్టుకున్నా కూడా నంబర్లు సరిగ్గా కనిపించక ఒక్కొక్కసారి రాంగ్ నంబర్ని పిలవటం వాళ్ల నుంచి దీవెనలు పుచ్చుకోవడం ఇది కూడా తరచు జరుగుతూ ఉంటుంది నేను చెప్తున్న ఈ అడ్రస్ పుస్తకం ఏనాటిది అనుకున్నారు ముప్పై ఆరేళ్ల క్రితం మా వారి అమెరికా దేశంలో కాపురం పెట్టిన ఆనాటిది ఈ పుస్తకంలో మావారు రాసినటువంటి పేర్లలో మూడొంతులకు పైగా వాళ్ళెవరూ నాకు అసలు తెలీదు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అది కూడా నాకు తెలీదు తెలుగు ముఖం కనిపిస్తే చాలు ముఖం చాట్ అంత ఆ రోజుల్లో శనదివారాలు వస్తే ఖరీదైన బీరకాయ కూర బెండకాయ కూర వండుకుని అందరం కలిసి కూర్చొని తింటూ గలగలా కబుర్లు చెప్పుకుంటూ జోరుగా పేకాట స్వర్గం అంటే ఇదే అనుకుంటూ ఉన్న రోజుల్లో రాసుకున్నటువంటి నంబర్లు పేర్లును అవి కాకపోతే తెలుగు ముఖం కనిపిస్తే ముఖం ముడుచుకుంటున్న రోజులు ఇవి అది వేరే సంగతి పైగా వాళ్ళందరి ఎలా వెళ్లాలో ఆ అడ్రస్ పుస్తకంలోనే డైరెక్షన్స్తో పాటుగా మావారు ఆయన ప్రతిభ చూపించుకోవాలి అనుకున్నట్లుగా ఆ ఇంటికి ఎలా వెళ్లాలో మ్యాప్స్ కూడా ఆ పుస్తకంలోనే గీసుకున్నారు ఇప్పటికీ కూడా ఎప్పుడైనా మేము ఆ పాత ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలి అంటే ఆ అడ్రస్ బుక్ తిరిగేస్తూ ఆనాటి తన బ్రిలియంట్ ఐడియాని మెచ్చుకుంటూ ఉంటారు మావారు అప్పుడప్పుడు ఆ తర్వాత పెళ్ళై అప్పుడే కాలేజీని ఫ్రెండ్స్ని వదిలి అమెరికా వచ్చిన నేను బెంగతో ఇక్కడికి రాగానే నా స్నేహితురాళ్ల పేర్లు వాళ్ళ అడ్రస్లు అన్నీ ఆ పుస్తకంలో రాసుకున్నాను వాళ్ళందరూ ఎవరో తెలియని మా అమ్మాయి ఆ పుస్తకం చూసినప్పుడల్లా హోఆర్ ఆల్ దీస్ పీపుల్ మామ్ అంటూ నన్ను అడుగుతూ ఉంటుంది అలానే మా అమ్మాయి ఏమన్నా తక్కువ తినదనుకుంటున్నారా థర్డ్ గ్రేడ్ నుంచి హైస్కూల్కి వచ్చేదాకా దాని ఫ్రెండ్స్ పేర్లు నంబర్లు అన్నీ ఆ పుస్తకంలోకి ఎక్కించింది ఈ రోజుల్లో లాగా పిల్లలకి వేరే ఫోన్లు సెల్ ఫోన్లు అంటూ ఆ రోజుల్లో లేవు కదా బెస్ట్ ఫ్రెండ్ మారినప్పుడల్లా వారి మీద కోపం వచ్చినప్పుడల్లా కోపం వచ్చిన వాళ్ళ నంబర్ కొట్టేసి కొత్త నెంబర్ రాయడం చేస్తూ ఉండేది నా కూతురు ఎప్పుడైనా నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ యాదాలాపంగా ఈ టెలిఫోన్ నంబర్ల పుస్తకం చేతిలోకి తీసుకొని పేజీలన్నీ తిరిగేస్తూ చిన్నప్పటి తన హ్యాండ్ రైటింగు చిన్ననాటి తన స్నేహితుల పేర్లు అవన్నీ చూసుకుని ఆనాటి కోపతాపాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ మా పాతికేళ్ల అమ్మాయి పదేళ్ల పాపాయి అయిపోతుంది ఈనాడు ఇవి కాకుండా ఈ మధ్యకాలం నుంచి హెచ్వన్ వీసాల మీద వచ్చే కుర్రకారుల నంబర్లు ఎన్నో ఉంటాయి ఆ పుస్తకంలో ఆంటీ మా వెళ్లంగానే మిమ్మల్ని ఫోన్లో పిలవమంది అని చెప్పి ఓకుర్రాడు కుర్రాడు ఇంకొక కుర్రాడు అంకుల్ మా నాన్న మీరు చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నారట కదా అంటూ పిలిచి ఇచ్చినటువంటి నంబర్లు బోలేడని ఉన్నాయి ఆ పుస్తకంలో ఏ స్నేహితుల దగ్గర ఉంటూ పిలిచి నంబర్ ఇస్తే ఆ సంగతి మొదట్లో మాకు తెలియక భక్తిగా వీర సత్యనారాయణ నంబరు అనుకుంటూ ఆ పుస్తకంలోకి ఎక్కించటం అక్కడ నుంచి ఇంకా కొట్టువేతలు తుడుపులు ఇవన్నీ షరా మామూలే అందుకే రోజు నేను మనసులో గట్టిగా నిర్ణయం చేసుకున్నాను కొత్త అడ్రస్ బుక్ తయారు చేద్దాము అనుకున్నాను పనిలో పని ఒకటి కాకుండా రెండు తయారు చేసి మా ఒకటి కింద లెవెల్లో ఒకటి పై లెవెల్లో పెట్టుకుందాము అనుకున్నాను మొత్తానికి వారం రోజుల పాటు ప్రతిరోజు ఆఫీస్లో నా లంచ్ అవర్లో కూర్చొని అక్కర్లేని నంబర్లన్నీ తీసేసి కావలసిన వారందరి నంబర్లు అందులో జోడించి వారి ఈమెయిల్స్తో సహా అన్నీ అందులో రాసి ఆ పుస్తకాన్ని నీట్గా అప్డేట్ చేశాను నాకు కథలు రాసే అలవాటు ఉంది ఈ గెలికే అలవాటు అని తెలుసుకునేటువంటి నా ఫ్రెండు నేను రోజు లంచ్ అవర్లో ఇలా రాస్తూ ఉండడం గమనించి నా దగ్గరికి వచ్చి ఆర్ యూ రైటింగ్ అండ్ స్టోరీ అంటూ ప్రశ్నించింది నా బొంద కథ కాదు కాకరకాయి కాదు ఇది సంగతి అంటూ నా కథంతా నా ఫ్రెండ్తో వివరించాను కథంతా విని గుడ్ లక్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది సరే రెండు అడ్రస్ బుక్లు సరికొత్త డిజైన్లతో ఎంత ముద్దొస్తున్నాయో ఇప్పుడు ఆ పుస్తకం తెరిచి చూస్తే కొత్త పేజీలు ముత్యాల్లాంటి అక్షరాలు నీట్గా అన్ని అడ్రస్లు ఒకే తీరుగా రాసినటువంటి నా పనితనాన్ని నేనే మెచ్చుకున్నాను అప్పుడు అనిపించింది ఈ పని ఎప్పుడో చేయాల్సింది అని సరే పోనీలే ఇప్పటికైనా చేశాను కదా ఇంకా నోమోర్ గజ్బిజి నోమోర్ కొట్టివేతలు పుస్తకం ఎంతో నీట్గా ఉంది అని సంతోషించాను కానీ ఆ తర్వాత అనుకోకుండా వెంటనే నేను ఒక నెల ఇండియా వెళ్ళి రావడం జరిగింది ఇండియా వెళ్ళి వచ్చిన తర్వాత దేనికో నంబర్ అవసరమై ఫోన్ బుక్ తెరిచాను పుస్తకం తెరిచి పేజీలు తుప్పుతున్న నాకు నిజంగా మతిపోయింది నిన్న కాక మొన్న తయారు చేసిన ఈ పుస్తకంలో అప్పుడే కొట్టివేతలు గజబిజి రాతలునా ఓ నో అంటూ కోపంతో అరిచినటువంటి నా కేకలు విని ఏమైందో అనుకుని మావారు మా అమ్మాయి నా దగ్గర ఇప్పరిగెత్తుకుంటూ వచ్చారు వాట్ హ్యాపెండ్ మామ్ అంటూ హడావిడిగా గదిలోకి వచ్చిన వాళ్ళని చూడగానే నాకు కోపం ఇంకా ఎక్కువైంది నేను ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఈ పుస్తకంలో ఏమిటి ఈ కొట్టివేతలు ఈ పిచ్చిరాతలును డూ యు గాయ్ నో హౌ లాంగ్ ఇట్ టుక్ మీ టు డూ ఆల్ దీస్ అంటూ వాళ్ళని ప్రశ్నించాను వాళ్ళు చేసిన తప్పేమిటో తెలియక పాపం వాళ్ళిద్దరూ ఒకరి మహాలోకళ్ళు చూసుకున్నారు కానీ కాస్త ముందుగా తెరుకున్న మా వెంటనే నువ్వు అటు ఇండియా వెళ్ళగానే మన ఫ్రెండ్ రావు గారు ఉన్నారు కదా ఆయన ఫోన్లో పిలిచారు చాలా కాలం నుంచి వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ఇంట్లో రిపేర్ల గొడవ ఎక్కువగా ఆ బాధంతా ఆ ఇల్లు అమ్మేసి టౌన్ హోమ్లోకి మారిపోయారట అందుకని వాళ్ళ కొత్త అడ్రస్ కొత్త ఫోన్ నెంబరు ఇచ్చారు ఆ తర్వాత వారమే అనుకుంటాను మన పక్కనే ఉండే మూర్తిగారు ఆయన ఫోన్లో పిలిచి చెప్పారు వాళ్ళ పెద్ద ఇల్లు ఇంకా మెయింటైన్ చేయలేకపోతున్నారట ఎలాగో త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు కదా అని చెప్పి వాళ్ళ పెద్ద ఇల్లు అమ్మేశారట కానీ ఎక్కడ సెటిల్ అవ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదట ప్రస్తుతానికి కొద్ది రోజులు వాళ్ళ అమ్మాయి దగ్గర కొద్ది రోజులు వాళ్ళ అబ్బాయి దగ్గర ఇలా అటు ఇటు తిరుగుతూ ఉన్నారట అందుకని ఆయన వాళ్ళ అబ్బాయి అడ్రస్సు వాళ్ళ అమ్మాయి అడ్రస్సు రెండు అడ్రస్లు వాళ్ళ ఫోన్ నంబర్లు ఇవన్నీ ఇచ్చారు అవన్నీ నేను పుస్తకంలో రాశానే అని అంటు ఇంతకు అసలు సంగతి ఏమిటో తెలియక అమాయకంగా మొహం పెట్టారు మా వారు వాళ్ళ నాన్న చెప్పిన సంగతి విని వెంటనే మా అమ్మాయి మామ్ బై ద వే సీత అంటీ కాల్మీ దే ఫైనలీ మూవ్ టు దెర్ అడల్ట్ కమ్యూనిటీ హోమ్ షీ సెట్ దే ఆల్సో బాట్ ఎ హోమ్ ఇన్ హైదరాబాద్ నవ్ దట్ అంకుల్ రిటైర్డ్ దే డోంట్ వాంట్ బి హియర్ ఇన్ వింటర్ ఐ రోడ్ డౌన్ బోత్ ద అడ్రస్సెస్ She షిస్సెడ్ వీ షుడ్ విజిట్ దెమ్ ఐ ఎంటర్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద బుక్ ఇలా చెప్పుకుంటూ వస్తున్నా మా అమ్మాయిని మా వారిని ఇద్దరినీ చూస్తూ ఇంకా నా కోపం ఎలా ప్రకటించాలో తెలియక తెకమక పడుతూ ఉన్న తరుణంలో ఫోన్ మోగింది పక్కనే ఉన్న నేను తప్పనిసరిగా ఫోన్ ఎత్తాను హలో అన్న నా గొంతు వినగానే అవతల వైపు నుంచి శ్యామల గారు నేను భవానీని మాట్లాడుతున్నానండి మీరు అటు ఇండియా వెళ్ళగానే నేను ఇక్కడ నాయనమ్మని పోయాను మా మనవాడిని చూసుకునేందుకు మేము కొన్నాళ్లపాటు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాం మా కొత్త అడ్రస్ మా కొత్త ఫోన్ నంబరు ఇన్ఫర్మేషన్ అంతా ఇద్దామని మీకు ఫోన్ చేసి పిలుస్తున్నాను మా నంబరు టూ జీరో నైన్ ముగించింది మళ్ళీ కథ మొదటికొచ్చింది ఏం చెయ్యండి చెప్పమా